రజ్జు సర్పవద్త్మానం జీవం జ్ఞావాహం పరాత్ నిర్భయోత్ ఏ జ్ఞానం కలగడం వలన మృత్యుభయం లేకుండా పోతుందో ఆ జ్ఞానమును సత్య జ్ఞానమని సత్ సంబంధించిన జ్ఞానమని ఏ జ్ఞానము చేత మృత్యు భయము కలుగుతున్నదో దానిని మిథ్యా జ్ఞానమని వర్గీకరిస్తున్నారు విచారణ చేయడం ద్వారా ఏ మిథ్యా వస్తువు యొక్క భ్రమాజన్యమైన జ్ఞానం తొలగిపోతుందో సద్వస్తు జ్ఞానం కలుగుతుందో దానికే ఆత్మజ్ఞానమని పేరు సూటిగా చెప్తున్నారమ్మాట ఇప్పటి వరకు చాలా రకాలుగా చాలా ఉపమానాలుగా చాలా విశేషాలతో చెప్తూ వచ్చి మనం గు పంచకోశాల గురించి గుణత్రయాల గురించి శరీర త్రయాల గురించి లక్షణత్రయాలు వృత్తులు అన్నీ చెప్పుకుంటూ వచ్చేసి చిట్ట చివరికి విద్యా జ్ఞానాన్ని తొలగించడానికి సంబంధించినటువంటి గొప్ప ఉపమానాన్ని రజ్జు సర్పవత్ పాము తా తాడు పాము తాడు పాము తాడుపా వేదాంతంలో విరిగా వాడబ గొప్ప ఉపమానం తాడు పాము జీవుడు స్వస్వరూపములు పొందే ఉపాయం చెప్పబడుతున్నది రజ్జు సర్పవత్ తాడు పురివిత్తి పడి ఉంటే చూచి భ్రాంతి పురుషుడు పాముగా చూచాడు నిజమైన సంగతి కళ్ళు ఎదురకుండా ఉన్నది భారీ గారే కానీ కనపడుతున్నది ఎవరు జగజ్జన్ అని ఎవరికి పరమహంశ చూడండి ఒకే చోట రెండు దృష్టాంతాలను మనం పరిశీలిస్తాం ఇక్కడ మామూలుగా జీవభావంలో ఉన్న వాడికి ఎలా కనపడిందట ఆయనే ఇష్టపడి వివాహం చేసుకున్నటువంటి భార్య గారు కొంతకాలం తర్వాత ఆ బో నా జీవితానికి పెద్ద బంధహేతు ఏమిటి రూపంలోనే కనబడింది అనుకున్నాడు ఇప్పుడు ఆవిడ భార్యా బంధహేతువా విచారణ చేయాలన్నమాట సంసారమా బంధహేతువా విచారణ చేయాలన్నమాట జగత్తా బంధహేతువా విచారణ చేయాలి అదే పరమహంసకి